సింహుని శాంతపరచడం ఎవరి వల్ల కాలేదు లక్ష్మీదేవి ఎదురు వచ్చినా కూడా వీలువాలేదు కారణం ఏమిటంటే లక్ష్మి యొక్క కళను వేరు చేసి ఒక ఫలంలో నిక్షిప్తం చేశాడు ఎవరు నారదుడు ఒక సందర్భంలో ఆ లక్ష్మీ కళ ఫలాన్ని ఒక చెంచు జాతికి చెందిన వాళ్ళు తినడం వలన ఆవిడకు లక్ష్మీ అంశతో ఒక ఆవిడ జన్మించింది ఆవిడ చెంచు లక్ష్మి ఈ చెంచులక్ష్మిని చూడగానే నారసింహావతారం పునః మానవావతారానికి తిరిగి వచ్చేస్తుంది ఇంకా ఈ మానవావతారంలో ఉన్న విష్ణు ఆ చెంచులక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు ఆ చెంచులక్ష్మితోనే ఉంటాడు యథార్థ లక్ష్మి వచ్చినా సరే గుర్తుపట్టలేడు ఇలా ఈ కథ సాగుతుంది చూడండి ఎంత భ్రాంతి జనితమో ఎక్కడ మహావిష్ణువు ఎక్కడ చెంచులక్ష్మి అంటే కవి యొక్క హృదయం ఎలా ఉంది అంటే ఆ శాంతం మహత్స్థితికి సాక్షిగా ఉన్న మహావిష్ణువుని తెచ్చి సాంతం చెంచులక్ష్మితో కలిపితే కానీ ఆనందపడలేదు ఇది మన మనోబుద్ధుల యొక్క వ్యవహారం మనం కూడా అయితే మన నిజ జీవితంలో మనం ఎవరై ఉన్నాం బ్రహ్మస్వరూపులమే ఉన్నాం కానీ వడియం కోసం అప్పడం కోసం ఏడవకపోతే బాగోదు చెప్పినప్పుడు తాను మాత్రం ఎక్కడున్నాడు నేను పరబ్రహ్మస్వరూపం ఉండండి విచారణ చేసినప్పుడు ఎలా ఉన్నాడు నేను పరబ్రహ్మస్వరూపం ఉండండి నేను సాక్షి స్వరూపం ఉండండి నేను చైతన్య స్వరూపం ఉండండి నేను బ్రహ్మస్వరూపం ఉండి నేను ఆత్మస్వరూపండి సర్వే సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి సాక్షిస్వరూపం ఆదిత్య మండలవర్తిని సరే విచారణ అయిపోయింది వ్యవహారంలోకి వచ్చాడు వ్యవహారంలోకి రాగానే ఏమైపోయాడు మళ్ళా నా వడియం ఎక్కడ నా అప్పడం ఎక్కడ దగ్గరకు వచ్చేసాడు ఆలోచించి చూడండి ఇది మన మానవ జీవితంలో నిరంతరాయంగా పారమార్థిక సత్తా నుంచి వ్యావహారిక సత్తాగా వ్యావహారిక సత్తా నుంచి ప్రాతిభాషిక సత్తాగా పరిణమిస్తోంది ఇలా పరిణమించేటటువంటి చైతన్యం అఖండంగా ఉన్న స్థితి నుంచి ఖండంగా మారిపోయింది చిన్నపిల్లవాడు నా పెన్సిల్ ఎవరన్నా తీసుకుంటే ఊరుకోడు వాడికి ఒక పెన్సిల్ ఇస్తుంది వాళ్ళమ్మ రాసుకోవడానికి ఆ పెన్సిల్ పక్క పిల్లవాడు తీసుకుంటే ఊరుకోడు అయ్యి నా పెన్సిల్ నాకేమంటాడు వాడు చదివి ఎప్పటిదాకా ఆపేస్తాడంటే వాడి పెన్సిలు వాడికి ఇచ్చేదాకా ఆపేస్తాడు ఏరా ఏం చదవటం లేదు అని వాళ్ళమ్మ అడుగుతుంది నా పెన్సిల్ వాడు తీసుకున్నాడు అంటాడు పురే వాడి పెన్సిల్ ఏం తీసుకున్నారా వాడి పెన్సిలు వాడికి ఇచ్చాయి అంటూ ఇప్పుడు ముందు వాడు చదవాలంటే రాయాలంటే వాడి పెన్సిలు వాడికి ఇస్తేనే వాడు చదువుతాడు రాస్తాడు వీడంటాడు ఏమంటే పెన్సిల్లో ఏముందంటే వాడు పెద్ద పిల్లాడు వాడితో నీకు ఎందుకు రా చిన్నపిల్లాడు కదా వాడు పెన్సిలు వాడికి ఇచ్చాయి అంటు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఒకడేమో వివేకమున్న పెద్ద పిల్లవాడు ఒకడేమో వివేకము వికాసము లేని భ్రాంతిగతమైనటువంటి చిన్నపిల్లవాడు మరి ఇప్పుడు వాళ్ళ పెన్సిల్ కోసం ఏడవటం వాడికి సత్యమేనా కాదా ఆ చిన్నపిల్లాడికి సత్యమే ఎందుకని వాడికి ప్రాతిభాషిక సత్తా మరి వివేకం వికాసం వచ్చిన పెద్ద పిల్లవాడికి వ్యావహారిక సత్తా తల్లికి పారమార్థిక సత్తా చూడండి మూడు ఆ సంఘటనలు ఒకే చోట కనబడతాయి నాకు మరి జగజ్జనని జగదైశ్వర్యం జగదధిష్టాత్రి అనంతమైనటువంటి సృష్టి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ సమస్తానికి అధిష్టానముగానున్న జగజ్జనని మరి అమదయ్య కదా ఈ ప్రకృతి మనకి బోధిస్తోంది కదా ఇప్పుడు నా నా నది నా భూమి నా సముద్రం అన్నాం అనుకోండి అప్పుడు జగజ్జనని ఏమంటుంది అర్థం ఉందికేమైనా నాది అనేది నీది ఎక్కడ ఉంది నాయనా నా పెన్సిల్ అన్నట్టే ఉంది నీ కథ కూడా నా పెన్సిల్ నాకు ఇచ్చేంత వరకు నేను చదువుకోను అన్నట్ట చదవడం మానేస్తే వరకు నష్టం వస్తుంది అలాగే నా శరీరం నా ఇల్లు నా సంసారం నేను నాది ఈ గొడవంతా నా పెన్సిల్ లాగానే కనపడుతుంది నాకు అంటే మూడేళ్ల పిల్లవాడు ఎల్కేజీ పిల్లవాడు చదువుకోవడానికి నా పెన్సిల్ నాకు ఇస్తే నేను చదువుకుంటానన్నటువంటి ఎక్కడైతే ఉన్నాడో నా శరీరం నా సంసారం నా ప్రపంచం నా ఇల్లు నాది నాది నాది నాది అని ఎప్పుడెప్పుడైతే నీకు స్ఫురించిందో ముఖ్యంగా మన వాడ్రోబ్ దిగానే మనకు తెలుస్తుంది నా పట్టు నా నగలు అలాగే కష్టపడి సంపాదించిన ఆస్తి పాస్తుల యొక్క చిత్త జాబితా అంతా చదివితే నాది గురించి బాగా తెలుస్తుంది పలానా ప్రాంతంలో ఎన్నో కష్టాలు పడి నేను పది సెంట్ల స్థలాన్ని ఇంటి స్థలంగా సంపాదించాను దాని విలువ నేను కొన్నప్పుడు పదివేలు ఇప్పుడు పది కోట్లు లక్ష రేట్లు ఆ పది కోట్ల రూపాయలు దమ్మితే నేను శాశ్వతంగా హాయిగా ఉంటాను చూడండి నువ్వు శాశ్వతంగా హాయిగా ఉంటానికి పది కోట్లు